స్త జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతన్మోలసాదనం శ్రీమహారణాధిపతాశివసారా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే గురు పరపరా శబ్ద ఇతి ఇది నా అతఃప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యాం శబ్దములో విరోధము లేదు శబ్దము అంటే వేదశబ్దం విరోధము లేదు ఏమిటి విరోధం లేకపోవడం ఏమిటి అంటే వేదశబ్దము అనిత్యము అని కనుక మీరు తెలిస్తే శబ్దము అనిత్యమో అని తెలిచాడు అనుకోండి ఇప్పుడు వేద శబ్దము నిత్యం అదే విరోధం ఎందుకంటే వేదము నిత్యము కదా కాబట్టి అలాంటి విరోధము లేదు ఇప్పుడు ఇది టాపిక్ దాంట్లో మనం చర్చిస్తూ అసలు శబ్దము నిత్యమా అనిత్యమా కే శబ్దం అంటే ఏమిటి వారిని నమ్ములు ఏమండి శబ్దము నిత్యమా నిత్యమా అంటే శబ్దము నిత్యము శబ్దం నిత్యం కావాలి లేకపోతే విరోధంలో పడిపోతాం శబ్దే విరోధ వచ్చింది శబ్దం నిత్యం కావాలి శబ్దం అనగానేమి వర్ణములు అంటే ఇప్పుడు వర్ణములు నిత్యము అని చెప్పాలి వర్ణములు నిత్యము ఒకే వ్యక్తి రామ రామ రామాను మూడుసార్లు పలికితే మూడు వేర్వేరు రామ అనే శబ్దములు అన్నట్లయితే అనిత్యత్వం వచ్చేస్తుంది అనిచత్వం వచ్చేస్తుంది మూడు ఒకే రామశబ్దము మూడు సార్లు పలికేడా అప్పుడు రామశబ్దం నిత్యం వేర్వేరు రామశబ్దములను పలికేడా రామశబ్దం అనిత్యం అర్థమైందండి కాబట్టి శబ్దము నిత్యము అది ఒకే రామశబ్దాన్ని పదిసార్లు పలికేది ఒకే మంత్రాన్ని జపించారు తప్ప కొత్త కొత్తగా నిత్యమే కాదు శబ్దం నిత్యమే శబ్దం అంటే వర్ణములు ఇప్పుడు వర్ణములు నిత్యము అన్నట్లయితే అంటే వర్ణములు నిత్యం అవ్వాలంటే అవి సేమ్ ఉండాలి ఇప్పుడు మీరు రామా అన్న నేను రామా అన్న అది సేమ్ వర్ణములు అయి ఉండాలి మీరు రామా అన్నప్పుడు వర్ణములు వేరు నేను రామా అన్నప్పుడు వర్ణములు వేరు అంటే అనిత్యమైపోతుంది అర్థమైంది మీకు అసలు ఆ పరిస్థితి ఎందుకంటే మీరు రామా అన్నప్పుడు వేరు అనుకోండి అంటే మీరు ఉచ్చరించినప్పుడు అవి పుట్టే పోయే పుట్టే కాబట్టి పోయాయి నేను రామా అన్నప్పుడు మళ్ళీ వేరుగా పుట్టే పోయే కాబట్టి అనిత్యమైపోతుంది అలా కాకుండా రామాన్నది నిత్యము మీరు ఉచ్చరించినప్పుడు అక్కడ ప్రకటమైనది నేను ఉచ్చరించినప్పుడు ఇక్కడ ప్రకటమైనది రామాన్నది ఒకటే అది నిత్యము అని సిద్ధాంతం అర్థమైందండి దీని మీద ఓ సమస్య ఒకటి ఉన్నారు ఆ సమస్య నేను దీన్ని సంగ్రహం చేసి చెప్తున్నాను మీకు ఆ సమస్య ఏమిటంటే మీరు మనుషులు చూడకుండానే పుప్పాల గారు అన్నప్పుడు అదుగో పుప్పాల మా వచ్చారు స్వామీజీ రామ అన్నప్పుడు అదుగో స్వామీజీ వచ్చాడు అని మీరు గుర్తిస్తారు అంటే ఇప్పుడు ఇందాక ఏమన్నాను నేను ఒకే రామశబ్దాన్ని ఆయన దగ్గర వ్యక్తమైంది నా దగ్గర వ్యక్తమైంది రామశబ్దము ఒక్కటే అని నేనున్నా ఇప్పుడు ఏమంటున్నాను రామశబ్దం ఒక్కటే అయితే ఆ రామశబ్దాన్ని చెప్పిన ఆయన ఆయన ఈ రామశబ్దాన్ని చెప్పిన ఆయనే ఈయన అనే భేదం ఎలా కలుగుతుంది భేదజ్ఞానం కలగకూడదు కలుగుతోంది కలుగుతుంది కాబట్టి అక్కడ రామశబ్దం లేదు ఇక్కడ రామశబ్దం లేదు ఏమండి కాబట్టి ఒకే రామశబ్దము అంటే శబ్దానికి నిత్యత్వం సిద్ధిస్తుంది వేర్వేరు రామశబ్దములు అంటే అనిత్యమైనది కాబట్టి ప్రత్యభిజ్ఞ ప్రత్యదే రామశబ్దము ఉన్నప్పుడు దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు ప్రత్యభిజ్ఞ చేత నిత్యత్వం సిద్ధిస్తుంది ప్రత్యభిజ్ఞ లేకుండా వేర్వేరుగా మనకి ప్రతీతి ఉన్నట్లయితే అనిత్యత్వం వస్తుంది ఇప్పుడు ఈ దృష్టాంతంలో దేవదత్తుని శబ్దము దేవదత్తులు ఉచ్చరించినది యజ్ఞదత్తుడు ఉచ్చరించినది ఒకే రామశబ్దం అవడానికి వీలు లేదు ఎందుకంటే ఒకే రామశబ్దం అయితే ఇదిగో ఇది చెప్పినవాడు దేవదత్తుడు అది చెప్పినవాడు యజ్ఞదత్తుడు అని మనుషులను చూడకపోయినా మీరు గుర్తుపట్టగలుగుతున్నారు అంటే అది ఒకే రామశబ్దం అవడానికి వీలు లేదు వేర్వేరు రామశబ్దాలు అవ్వాలి వేర్వేరు రామశబ్దాలు అయితే మళ్ళీ ఆ నిశ్చత్వం అనే అబ్జెక్షన్ దీనికి సమాధానం ఏమిటంటే ఒక సమాధానం ఏమిటంటే చూడండి ఆవు దగ్గర గోవు దగ్గర వ్యక్తి జాతి అని వేర్వేరుగా కల్పనగలదు వ్యక్తులు అనిత్యమైన జాతి నిత్యం అదేవిధంగా వర్ణముల దగ్గర కూడా రామశబ్ద వ్యక్తి రామశబ్ద జాతి అని పెట్టుకోవాలి రామశబ్దం వ్యక్తి అంటే పర్టికులర్ రామశబ్దం అది వస్తుంది పోతుంది రామశబ్ద జాతి నిత్యంగా ఉంటుంది ఇప్పుడు యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామశబ్దం వ్యక్తి వేరు దేవదత్తుడు ఉచ్చరించిన రామశబ్ద వ్యక్తి వేరు ఆ బట్టి వీడు యజ్ఞదత్తుడు వీడు రామ విష్ణుదత్తుడు అని మనం సపరేట్గా గుర్తుపట్టగలుగుతాం వ్యక్తి భేదాన్ని బట్టి ఆ ఉచ్చారయతల భేదాన్ని గుర్తుపట్టగలుగుతాం కానీ వీళ్ళు ఉచ్చరించిన వేర్వేరు రామశబ్ద వ్యక్తులన్నీ కూడా ఒకే రామశబ్ద జాతికి చెందినవి కనుక ఆ రామశబ్ద జాతి నిత్యము కనుక నీకు విరోధము ఉండదు అని సమాధానం చెప్తారు దాని మీద అంటారు వ్యక్తి జాతి అన్నది గోవు దగ్గర అది అనుభవంగా ఉంటున్నది స్పష్టంగా తెలుస్తూ శబ్దం దగ్గర రామశబ్దం వ్యక్తికి రామశబ్ద జాతి అని ఇలాంటివి ఈ రెండు ఎవడి అనుభవంలోనూ లేదమ్మి గోవు దగ్గర ఉండే జాతి వ్యక్తి భేదము వాటి వేరువేరుగా వ్యక్తి అనుభవము వస్తుంది జాతి అనుభవానికి వస్తుంది కాబట్టి అందరికీ తెలుస్తూ ఉంటున్నాను రామ అన్న చోట ఓహో ఇది వ్యక్తి ఇది కాకుండా భిన్నంగా జాతి అనేది ఒకటి ఉంది ఆ జాతి నాకు అనుభవానికి వచ్చింది ఇప్పుడు వ్యక్తి అనుభవానికి అలాగా ఎక్కడ లేదయా ఒక సమస్య రెండు నీ సమస్య ఏమిటి యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము విష్ దేవదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము వేరు వేరుగా ఉండాలి ఎలాగోలా కొంత భేదాన్ని మీరు చూపించి తీరాలి లేకపోతే మనిషిని చూడకపోయినా గుర్తుపట్టారు కదా ఒకే రామశబ్దం అయితే గుర్తుపట్టడానికి హేతు ఏమున్నది అదే కదా నీ సమస్య ఆ సమస్యకి పరిష్కారం చాలా తేలిక వాళ్ళు ఉచ్చరించేటువంటి పద్ధతిలో భేదము కలదు అది ఉపాధి అంటారు ఆ పదములను ఉచ్చరించేప్పుడు సంయోగ వియోగాలు ఉంటాయి రానప్పుడు ఆ నాలుగు వెళ్ళి తాలూకు తగులుతుంది మానప్పుడు పెదవులు కలుసుకుంటాయి మళ్ళీ విడిపోతాయి ఈ సంయోగ వియోగములు వీటి మధ్య నుండే సూక్ష్మమైన కాలభేదము ఆ సంయోగం కొంచెం గట్టిగా ఉంటే ఆ రాని కొంచెం రోల్ చేసినట్టు ఉంటుంది సంయోగం కనుక అసందర్భంగా ఉంటే ఆ అది మాలా కాకుండా బాలా కనపడుతుంది ముక్కు మూసుకుని మా అనడం సార్ అమ్మ అనాలి అమ్మ అనాలి అది పరీక్ష ముక్కు మూసు అబ్బా అబ్బా కాబట్టి ఈ దేవదత్తుడలో ఎప్పుడూ బుక్కు మూసుకుపోయి ఉంటుంది కాబట్టి వాడు రామాన్న కూడా మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి రామశబ్దంలో భేదం కాదది ఆ ఉచ్చారయ్యత యొక్క ఉచ్చారణ సంయోగము యొక్క భేదం దీన్ని ఏమంటారంటే వస్తువులో భేదం కాదు ఉపాధి భేదం కాబట్టి రామశబ్దము నిత్యం వేరువేరు రామశబ్దాలు కాదు ఒకే రామశబ్దం కానీ దేవదత్వోపాధి నుంచి ఆ రామశబ్దం వచ్చింది యజ్ఞతత్వోపాధి నుంచి ఆ రామశబ్దం వచ్చింది ఆ ఉపాధులలో భేదం చేత రామశబ్దాలు వేరుగా అనిపిస్తున్నాయి అంతే తప్ప రామశబ్దం ఒక్కటే అని చెప్తే సరిపడుతుంది శబ్దమంటే వర్ణములే అని చెప్తే సరిపడుతుంది నీకు శబ్దమంటే వర్ణములు వేరు జాతి వేరు వర్ణములలో భేదముంటుంది జాతిలో భేదముండదు అని ఇంత కల్పన చేయనక్కర్లా మీకు అర్థమవుతుంది ఇది ఒకవేళ జాతిని నువ్వు కల్పించినా రామశబ్దము దేవదత్తుడు వల్ల ఉప దేవదత్తుడు పలికిన రామశబ్ద జాతి యజ్జదత్తుడు పలికిన రామశబ్ద జాతి ఒకటే అని చెప్పాల్సి ఉంటుంది జాతి కూడా ఒకటి ఉంటుంది ప్రశ్న వస్తుంది దేవదత్తుడు రామశబ్ద జాతి యజ్ఞదత్తుడు రామశబ్ద జాతి ఒకటే అయినప్పుడు ఈ భేదములకు అనుభవములకు హేతువేమి అని ప్రశ్న వస్తుంది ప్రశ్న వస్తే వర్ణములు భిన్నము అని చెప్పాలి వ్యక్తి వర్ణవ్యక్తులు భిన్నము జాతి ఒక్కటే అని అని నువ్వు ఇంకో ప్రశ్న వేస్తాం జాతి ఒక్కటే కాగా వర్ణం వ్యక్తులు భిన్నము ఒకటకు హేతు ప్రశ్న వేస్తాం ప్రశ్న వేస్తే అప్పుడు మళ్ళీ నువ్వేం వీడు సంయోగ వియోగములు ఉచ్చారణ పద్ధతిని బట్టి రామశబ్దము ఒకే జాతి అయినా వ్యక్తి రామశబ్దములు భిన్నములు అవుతున్నది చెప్పాలి ఎక్కడికి వెళ్ళావు నువ్వు మళ్ళీ వచ్చావు కదా వర్ణములను పెట్టుకుని జాతిని కల్పించి సంయోగ ఉచ్చారణలోని సంయోగ వియోగ భేదాన్ని బట్టి జాతి సేమైనా వ్యక్తుల రెండు కల్పించాలి లేదా జాతి వ్యక్తి ఇలాంటివి అనుభవంలో లేనిది ఎందుకు పట్టుకొస్తావు శబ్దం అంటే అవి నిత్యములు రామశబ్దం అన్నది నిత్యము ఏకము కేవలము ఉపాధి అంటే ఉచ్చారణలో సంయోగము యోగాల భేదాన్ని బట్టి ఇక్కడ రామశబ్దం వేరుగాను అక్కడ రామశబ్దం ఇంకోటి కాను భాషిస్తోందే తప్ప వాస్తవంలో ఒకే రామశబ్దము కాబట్టి గోడ వెనకాలన్న విష్ణుదత్తుణ్ణి యజ్ఞదత్తుణ్ణి గుర్తుపట్టడానికి కూడా వాళ్ళ యొక్క ఉపాధి ఉచ్చారణ ఉపాధులను బట్టి ఆ భేదాన్ని బట్టి గుర్తుపట్టాము లాభశబ్దం పట్టుకు ఒక్కటే అలా చెప్తే లాఘమము కలదు కల్పించే దాంట్లో కూడా లాఘమో ఉండాలి కల్పించే దాంట్లో లాఘమో ఉండాలి గౌరవం ఉండ బరువు ఉండకూడదు ఎందుకంటే కల్పించుకుంటున్నప్పుడు ఎక్కువగా కల్పించుకుంటూ పోకూడదు లాఘం ఎంతవరకు అవసరమో అంతే కల్పించుకోవాలి అర్థమైందండి కాబట్టి కంక్లూషన్ ఏమిటంటే వర్ణ శబ్దమునగా వర్ణములే వర్ణాత్మకమైన శబ్దములు నిత్యము రామశబ్దము అంటే రా ప్లస్ అదే రామశబ్దం అంటే అది నిత్యము మరి వీడు కొలికిన వేరుగా ఉంది వాడు రామ వేరుగా ఉందంటే ఉచ్చారణలో ఉండే విశేష తేడాన్ని బట్టి ఆ వస్తాయి కాబట్టి మనుషులను గుర్తుపట్టడానికి ఒకే రామశబ్దం ఉచ్చరించినప్పుడు కూడా మనం గుర్తుపట్టగలుగుతాము ఎందుకంటే ఆ ఉపాధి ఉచ్చారణ ఉపాధి భేదాన్ని బట్టి మనుషులను గుర్తుపట్టగలుగుతాము మనుషులను వేరువేరుగా గుర్తుపచ్చినప్పటికీ రామశబ్దములు మాత్రం వేరువేరు కావు ఒకే రామశబ్దము ఏమండి ఇప్పుడు ఒకే పాట ఒకే రేడియో స్టేషన్ నుంచి వస్తూ ఉంటుంది ఓ రేడియోలో గరగరగరంటే వస్తుంది పాట ఇంకో రేడియోలో క్లీన్గా వస్తుంది పాట ఒక్కటే ఈ తేడా ఎక్కడ వచ్చింది అంటే రేడియో ఉపాధుల్లో భేదం వచ్చింది అలాగే యజ్ఞదత్త దేవదత్తోపాధులను బట్టి వచ్చిన భేదమే తప్ప రామశబ్దంలో భేదము లేదు కాబట్టి రామశబ్దము ఒక్కటియే అది నిత్యము కాబట్టి శబ్దంలో వినోదము లేదు ఏష ఏవర్ణ విషయ భేద ప్రత్యయ బాధక ప్రత్యయప్రత్యభిజ్ఞానం వర్ణ విషయస్ భేదప్రత్యయస్ బాధక ప్రత్యయయ్రత్యభిజ్ఞానం బాధక ప్రత్యయం ఉండాలి ఏది వర్ణములు వేరు వేరు అని ఎవడైనా అంటే అని మీకు అనిపిస్తే దానిని కాదని త్రోసిపుచ్చటానికి ఉపకరించే ఇంకో జ్ఞానం ఉండాలి ఇప్పుడు బాధక ప్రత్యయం అంటే జ్ఞానం కాగ్నిషన్ ఇప్పుడు ముందు మీకు రజ్జుజ్ఞానం కలిగింది ఈ రజ్జు జ్ఞానము సత్యమా మిథ్యయా అంటే మిథ్య ఎందువల్ల ఎందువల్ల అంటే మరో జ్ఞానం వచ్చి ఈ జ్ఞానాన్ని బాధించింది నిత్యయం అంటే అర్థం అవుతుంది రజ్జు ప్రత్యయాన్ని సర్ప ప్రత్యయయం బాధించింది కాబట్టి అది రజ్జువు కాదు అని కన్క్లూడ్ చేశాం ఇప్పుడు మీరు చెప్పండి దేవదత్తుడు ఉచ్చరించిన రామ యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామ ఇవి వేరువేరు అని మీరు అన్నట్లయితే అది మాకు వేర్వేరుగా జ్ఞానం కలుగుతుంది అని మీరు అన్నట్లయితే ఆ భేదజ్ఞానము వర్ణముల యొక్క అనిచ్చత్వమును నిర్ధారిస్తుందా నిర్ధారించదు ఎందుకని ఎందుకని భేద ప్రత్యయం ఉంటే మన వర్ణములు భిన్నములని నిర్ధారించాలి కదా నిర్ధారించదు ఎందుకంటే ఏ రామశబ్దాన్ని దేవదత్తుడు ఉచ్చరించాడో అదే రామశబ్దాన్ని యజ్ఞదత్తుడు ఉచ్చరిస్తున్నాడు అనే ప్రత్యభిజ్ఞ మీకు అనుభవం కలుగుతుందా లేదా కలుగుతోంది కాబట్టి ప్రత్యభిజ్ఞ ప్రత్యయయము భిన్నత్వ భేద ప్రత్యయాన్ని త్రోసిపుచ్చుతుంది భేదప్రచయాన్ని త్రోషిపుచ్చుతుంది భేదప్రచయాన్ని త్రోషిపుచ్చడం ద్వారా రామశబ్దము యొక్క ఏకత్వాన్ని నిలబెట్టి తద్వారా శబ్దనిత్యత్వాన్ని నిరూపిస్తుంది కాబట్టి శబ్దంలో విరోధం లేదు అని కంక్లూడ్ చేశాం అయినా మళ్ళీ నేను చెప్పిన దాన్ని మళ్ళీ వెనక్కి లాగి చెప్తున్నాను మరైతే యజ్ఞదత్తుడు దేవదత్తుడు ఎలా గుర్తుపట్టారు మీరు మనుషులు చూడకుండా ఎలా గుర్తుపట్టారు అదేమీ సమస్య ఇంకా అదే దానికి దానికోసం రామశబ్దములు వేరు కానక్కర్ల వాళ్ళు ఉచ్చరించేటువంటి ఉపాధులు వేరు అంటే సరే కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఆయన మంత్రం చెప్పాడు ఏ ఒక్క ఇంజామహే చెప్పాడు ఇంకొక ఆయన చెప్పాడు వీళ్ళిద్దరూ వేరు వేరు మంత్రాలు చెప్పారు అనిపిస్తోందా మీకు ఒకే మంత్రం చెప్పారనిపిస్తోంది ఒకే మంత్రం చెప్పారు అనిపిస్తోంది దాని పేరే ప్రత్యభిజ్ఞ ఆయన చెప్పిన చెప్పాడు అదే ప్రత్యభిజ్ఞ ఈ ప్రత్యభిజ్ఞను బట్టి ఏం చేరింది మీకు మంత్రము ఒక్కటే భేదము భిన్నము కాదు మంత్రము ఒక్కటే అయితే ఏమిటి ఉపకారం మంత్రము నిత్యము నిత్యమైతే శబ్దమునందని నిరోధము ఉండదు ఇదంతా అయిన పాఠాన్ని ఒకసారి గుర్తు చేశారు కథం హీ ఏకస్ కాలే బహూనా క్షారయతాం ఏక అనేక రూప సత్ అయితే దీని మీద ఒక ప్రశ్న ఒకటి లేవనట్టుకున్నారు నిజమేనండి ప్రత్యభిజ్ఞ భేదప్రత్యయాన్ని తిరస్కరిస్తోంది ఒప్పుకున్నాం అంటే ఆ భాష ఎలా శాస్త్రీయమైన భాష ఆ శాస్త్రీయమైన భాషను మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అంటే వా ఆయను ఉచ్చరించిన రామశబ్దాన్నే ఈయనుచ్చరించినాడు అనే ప్రత్యభిజ్ఞని బట్టి రామశబ్దము భిన్న భిన్నములు కావు అని మనకి నిర్ధారణ అవుతోంది దాన్ని నేను శాస్త్రీయమైన భాషలో చెప్పాలంటే ప్రత్యభిజ్ఞ భేద ప్రత్యయమును తిరస్కరిస్తోంది అని శాస్త్రీయమైన భాషలో చెప్పాను అయితే ఓ ప్రశ్న కథం హి ఒకేసారి ఏకస్మిన్ కాలే ఒకేసారి అనేక మంది గా అన్నారు గకారాన్ని ఉచ్చరించారు గా అని ఎందుకు అంటున్నారంటే గౌ అనే పదం గౌ అనే మాట నుంచి ఆ గా పట్టుకున్నారు ఆయన గా వీళ్ళందరూ గా అని ఉచ్చరించారు ఒకేసారి గా అని ఉచ్చరించారు గా అని ఉచ్చరించినప్పుడు వాళ్ళు వేర్వేరుగా ఉన్నారు వేరువేరు వ్యక్తులు ఉచ్చరించారు కానీ ఉచ్చరించబడిన గకారము మటుకు ఒక్కటియే ఒక్కటే గకారము ఉచ్చరింపబడినది కావండి ఉచ్చరించిన వాళ్ళు వేరువేరుగా ఉన్నా ఉచ్చరించబడిన గకారము ఒక్కటే అది నిత్యం కాబట్టి అది నిత్యం అని కానీ పది మంది గా అన్నప్పుడు ఒకేసారి అన్నా రే పది మంది వేరువేరుగా పది గకారాలు ఉచ్చరించినట్టుగా తెలుస్తోంది తెలుస్తోందా లేదా తెలుస్తోంది లేదా పది మంది అంటే ఇందాక నేను చెప్పిన దృష్టాంతం ఏమిటి ఈయన మంత్రం చెప్పాడు ఆయన చెప్పడం ఏక ఈయన చెప్పాడు మంత్రం ఒకే మంత్రాన్ని వీళ్ళిద్దరూ చెప్పారు అని నేను చెప్పారు చెప్పి తద్వారా నిత్యత్వ ఏకత్వాన్ని నిత్యత్వాన్ని నిలబెట్టారు దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే సరే నువ్వు మంచి తెలివైన దృష్టాంతం చెప్పావు ఇది ఇది ఎలా సెటిల్ చేస్తావని చెప్పు పది మంది జనగణమనాధినాయక పాడుతున్నారు ఒకే జనగణమన పాడుతున్నారు అని నువ్వు అలా అనుభవానికి రావట్లేదు వీళ్ళు పడి వీళ్ళు ఒక్కొక్కరి శృతి వేరువేరుగా ఉన్నది అందరూ కలిసి ఈ జనగణమన పడి ఉన్నారు సరే అందరూ కలిసి చక్కగా ఐక్య కంఠము అంటారు ఒక్క కంఠంతో పాడాలా అదే ఒకడు జనగణమన అనేప్పటికీ వెరక్కాల నుంచి జనగణమనం ఇంకోవడం అంటే కాబట్టి పది మంది పది జనగణమనలు పాడేరు అని మాకు అనుభవానికి వస్తుందండి పది మంది ఒకే జనగడములు పాడేరు అని మాకు అనుభవానికి రావట్లేదు మాకు పది మంది వేరువేరు పది వేర్వేరు జనగణమనలను పాడినారు అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీరు ఇటువంటి భిన్నత్వము భేద ప్రత్యయం ఉన్నప్పుడు అంటే భేదజ్ఞానం కలుగుతూ ఉండగా శబ్ద ఏకత్వాన్ని మీరు ఎలాగ నిలబెట్టగలరు అనే ప్రశ్న ఒకటి ఉన్నది ఉదాత్తానుదాత్త స్వరిత సానునాసిక నిరనునాసికేటీ అదేమి సమస్య లేదన్నారు ఆ భేద ఇప్పుడు వాళ్ళు పాడినది ఒకే జనగణమన అందరూ ఒకే గకారాన్ని ఉచ్చరించారు కానీ పది శ్రీ గకారాలు ఉచ్చరించినట్టుగా అనిపించింది కారణం ఏమిటంటే ఆ కారణము గకారము స్వతహాగా భిన్న భిన్నముగా ఉండుత కాదు అది కాదు కారణం కారణం ఏంటంటే ఒకటి గకారంలో ఆ ఉంటుంది కదా దాన్ని ఉదాత్త స్వరం వేశాడు వాళ్ళు ఇంకొకడు గకారంలో ఆట అనుదాత్తలు వేశాడు ఇంకొకడు స్వరితలు వేశాడు ఒకడు అనునాసికగా ఉచ్చరించాడు ఇంకొకడు నిరనునాశికంగా ఉచ్చరించాడు ఇవన్నీ ఉపాధులు స్వరములు మూడు అనునాసిక అననునాశిక ఇవన్నీ ఉపాధులు అవడానికి గకారం ఒక్కటే కాబట్టి పది మంది గా కూడా పది గకారాలు కావు అది ఒకే గకారం మాకేమిటం పదిలా వినపడింది అంటే కరెక్ట్ దానికి హేతువు గాలో భేదం ఉండిట కాదు పదిలో పది గకారాలు వినపడ్డాయన్న అన్నం మాత్రం తప్పు లేదు కానీ ఆ గకారములో భేదమును కలిగించినది గకారము స్వతహాగా భిన్న భిన్నం అవుత కాదు గకారం ఒక్కటే స్వరాల్లో భేదము అనునాసిక అననునాశికలందుండే భేదాన్ని బట్టి మీకేమిటో పది గకారాలు విన్నట్టుగా అనిపించింది కాబట్టి ఆ దృష్టాంతాన్ని బట్టి కూడా వర్ణముల యొక్క అనేకత్వము సిద్ధించదు భేదము సిద్ధించదు వర్ణములు ఏకమే కాబట్టి నిత్యము కాబట్టి శబ్దంలో విరోధము లేదు అథవా ధ్వనికృతోయం ప్రత్యయ భేద నవర్ణకృత ఇది అదోషన్లండి మీకు ఈ ఉపాధి ఇదంతా మీకు ఇబ్బందిగా మీకు సరళమైన ఉపాయం చెప్తాం శబ్దము అంటే వర్ణములే వర్ణ ఏ వహి శబ్ద శబ్దము అంటే వర్ణములే ఈ వర్ణముల దగ్గర భేదజ్ఞానం ఉంటుంది అభేదజ్ఞానం ఉంటుంది రెండు ఉంటున్నాయి భేదజ్ఞానం ఎలా ఉన్నది పది మంది పాడినప్పుడు పదిక కారాలన్నట్టుగా భేదజ్ఞానం కలుగుతుంది అభేదజ్ఞానం ఎలా కలుగుతోంది వాడు చరించిన మంత్రాన్నే మీడు చరించేడు అభేద జ్ఞానం కలుగుతోంది భేదజ్ఞానము ఉంటుంది అభేదజ్ఞానము ఉంటుంది దీంట్లో అభేదజ్ఞానము సత్యము భేదజ్ఞానము ఉపాధికృతము అని మేము అంటున్నాం అభేదము సత్యము భేదము ఉపాధికరతము అలా అన్నం వల్ల ఉపయోగం ఏమైందంటే శబ్దము నిత్యము అంతే కదా శబ్దము నిత్యము ఎందుకంటే ఒకే శబ్దాన్ని అందరూ అన్ని కాలములలో అన్ని దేశములలో ఒకే శబ్దాన్ని చరిస్తున్నారు అది అభేదం మరి భేదానుభవం కలుగుతూ భేద ప్రత్యయం కలుగుతాం ప్రత్యయం అంటే జ్ఞానం అంటే దానికి హేతువు అనుదాత్తముదాత్తము ఇప్పుడు అదంతా సింప్లిఫై చేసి శబ్దము ధ్వని అని రెండు ఉంటాయి శబ్దము వర్ణాత్మకము అతినిత్యము ధ్వని మనిషి మనిషికి మారుతుంది ఒకే మనిషికి కూడా వేరువేరు కాలాల్లో వేరువేరుగా ఉండవచ్చు కాబట్టి భేద ప్రత్యయాన్ని ధ్వని ధ్వని సెటిల్ చేస్తుంది మీకు కలిగే భేద ప్రత్యయమునకు హేతువు ధ్వని అభేదజ్ఞానమునకు హేతువు శబ్దము యొక్క స్వరూపము ఒక్కటియే అయి కాబట్టి మీకు కలుగుతున్న భేదజ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి శబ్దము యొక్క ఏకత్వాన్ని మేము నిలబెట్టుకోగలిగినాము శబ్దం వర్ణముడే కాబట్టి శబ్దము నిత్యము అర్థమైందని చెప్పారు కాబట్టి దోషమేమీ లేదు వర్ణములే శబ్దము అన్నట్లయితే వర్ణములు పుట్టి కాబట్టి శబ్దమును దానిచ్యత్వం వచ్చేసి శబ్దే విరోధహామల్లే వస్తుందనేటువంటి దోషమేమీ లేదు ఎందుకంటే వర్ణములే శబ్దము శబ్దము నిత్యము వర్ణములు నిత్యము భేద ప్రచయానికి హేతువు ధ్వనిలో ఉండే భేదమే తప్ప శబ్దములో భేదము లేదు అదే రామశబ్దము సీతాదేవి భక్తను ఓ అన్నప్పుడు ఏ రామశబ్దాన్ని అదే రామశబ్దాన్ని ఈనాడు కూడా భక్తుడు ఉచ్చరిస్తున్నాడు ఏమీ తేడలేదు మరి ఆవిడు ఉచ్చరిస్తే అదో తేడాగా ఉంది ఈవిడు ఈయన ఉచ్చరిస్తే తేడాగా ఉందంటే అది ధ్వనిలో భేదం తప్ప శబ్దము నిత్యం తప్పు నరయం హియం అరయం ధ్వనిర్నామాంతదాకా శబ్దంతో కుస్తి పడుతుంటే మళ్ళీ ధ్వని ఒకటి కొత్తగా పట్టుకొచ్చాం ఈ ధ్వని అనగా నేను అదేమిటో చెప్పుకున్నాం యో దూ రాధాకర్ణయత వర్ణవివేకం అప్రతిపద్యమాన కర్ణపథమవతరీ చూడండి కర్ణస్ పంథా కర్ణపథ సమాస సమాసాంత ప్రత్యయో టచ్ో ఏదో లేదు ఎప్ప ఏదో ఉంటుంది ఏదో ప్రత్యయో ఓకే తమ్ కర్ణపథం సో ఎనీవే ఆయన ధ్వనికి శబ్దానికి తేడా చెప్తున్నాడు వాళ్ళు ఎవడో ఎవడో ఒక ఆయన ఏదో మంత్రం చెప్తున్నాడు చెప్తుంటే మీరు దూరంలో ఉండి విన్నారు ఏట్రా మన విషయం మన దేవదత్తుడు ఏదో వేదం వల్లిస్తున్నట్టు అని మీకు అనిపించింది అవును వల్లిస్తున్నాడు ఏ పర్ణం వల్లిస్తున్నాడు ఏమో తెలియదు ఇక్కడ ద్వారా దూరంగా ఉంది ఉంటే వేదం వల్లిస్తున్నట్టు తెలుస్తుందే తప్ప ఏ పద పర్ణం వల్లిస్తున్నాడో తెలియట్లేదు ఆ వర్ణ వివేకం అప్రతిపద్యమానస్య ఎందుకంటే దూరం నుంచి విన్నప్పుడు ఆ శబ్ధ్వని వచ్చి చెవిలో పడుతుందే తప్ప ఆ ధ్వని అంతర్గతమైన వర్ణముల వివేకం రామ అన్నప్పుడు రామ ఓసారి ఏమైందంటే ఏదో మైకులో ఏదో మంత్రజపం చేస్తున్నారు సప్తాహం చేస్తారు అంటే ఏడు రోజులు అదే చెప్తారు మంచిదే భూషణ దాంట్లోసం వాల్యూ ఉండి రిపిటేటివ్ అనెస్ అండ్ మెకానికల్నెస్ అనే ఇష్యూస్ని వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది సెటిల్ చేసుకుంటే దాని వాల్యూ దానికి ఉంటుంది అది సెటిల్ చేయకుండా దాని వాల్యూ కప్పుబడిపోయే ప్రమాదం దట్ వన్ హ్యాస్ టు వర్క్ వర్క్ అరౌండ్ దాట్ ఎనీవే అంటే నేనేం చేశాను భేదం అభేదం అన్నట్టుగా దానికి వాల్యూ ఉంది దేర్ ఆర్ యాస్పెక్ట్స్ విచ్ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ ఆల్సో యువర్ టు సెటిల్ దట్ వై నేను ఏదో తెల్లవారులు పెట్టి ఏదో ఏదో ఒకే మంత్రాన్ని జపిస్తున్నారు వీళ్ళు అని నాకు అర్థమైంది ఆ మంత్రం ఏమిటో తెలియదు తెలియకపోతే ఎవరినో అడిగాను ఎవరినో అడిగితే నాకు గుర్తుపట్టలేదన్నది ఆయన అనలేదు సరే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఈ లోపల కొంచెం దగ్గరికి వెళ్ళడం తస్తపపడింది అప్పుడు ఆ మంత్రం ఏమిటో తెలిసింది ఆ మంత్రం ఏమిటంటే ఓం సాయి జయ సాయి జయ జయ సాయి అది మంత్రం శ్రీరా ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ ఉంది రామ పాత చింతగా పచ్చి ఎప్పటి నుంచో వస్తుంది సాయి అంటే కొత్త వింత పాత రోత రామ తీసేసి సాయి పెడితే మనం వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సుపీరియర్ అండ్ నావెల్ హ్యూమన్ మైండ్ హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ కొంతమందికి కొత్త కావాలి నవీనము కావాలి నాలాంటి వాడికి ఎందుకండి నవీనము అదే అదే ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుడు రామ ఆత్మరూపంగా ఉంటాడు మీరు రామా అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందా రామ సాయి అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది చూసుకోవడా పైకి రామా సాయి వర్ణ భేదమే తప్ప బట్ ఆజ్యున్ చూసుకోను ఆరిజున్ చూసుకుంటే సేమ్ ఇటీ కాబట్టి సేమ్ అయినప్పుడు మళ్ళీ రామాన్ని వీలు పెట్టడం సాయిని పట్టుకోవడం ఇది ఒక విక్షేపం అనవసరం కదా రామా ఇస్ ఫాయినా అని నేను సెటిల్ చేసి కూర్చున్నాను కాబట్టి ఒక్కొక్కటి ఇలా ఉంటాడు ఇంకొకటి ఇంకొకడు అలా ఉంటాడు ఎనీవే సో ఐ హ్యావ్ డైగ్రెస్డ్ కాబట్టి దూరం నుంచి విన్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది సంథింగ్ తీసుకో అని అవిగో దాని పేరు కానీ వర్ణ వివేకము అంటే వర్ణములు తేడాగా గుర్తుపట్టలేరు ఇంకా మీరు దాని పేరేమిటి ధ్వని ఓసారి అర్ధరాత్రి పన్నెండు గంటలకి తపాసులు పెరిచారు మా పద్మరావు నాగర్లో నేను ఓహో క్రికెట్ మ్యాచ్ లేకుంటారులేమన్నా వాళ్ళు అనుకున్నా అంటే పక్క వాళ్ళు ఉన్నాడు ఈవేళ క్రికెట్ మ్యాచ్ లేదండి అన్నాడు అంటే ఓహో అయితే క్రికెట్ మ్యాచ్ లేని రోజులు కూడా ఉంటాయన్నమాట అయితే ఓకే సంతోషంగా అయితే ఎందుకంటే నాగేజు చూ క్రికెట్ మ్యాచ్ లేని రోజులు ఉండలేమో అనిపించింది మరి అయితే ఎందుకు తెలిసినట్టాయా ఏదో దేవాలయము ఏదో అయింది దేవాలయం కూడా కాదు మరి ఏదో ఒక రాజకీయం సో పటాసులను తెలుస్తోంది కానీ హేతువు యొక్క వివేకం కలగలేదు అదే రకంగా ధ్వని తెలుస్తోంది కానీ మరణ వివేకము కలుగలేదు ప్రత్యాశీద పటు మృదుత్వాది భేదం వర్ణేషు ఆసయతి ఆ భాష ఎంత బాగుండదు సార్ ప్రత్యాశీద వాడే దగ్గిరికి వెళ్ళారు దగ్గిరికి ఆ వర్ణములలో పటు మృదు క అంటే మృదు క అంటే పటు సో ఈ భేదమును వాడు గుర్తుపట్టగలుగుతాడు ఇప్పుడు ఏమైంది ఇంకా ఇంకా అదేమో గుర్తుపట్టగలుగుతాడు తన్నిబంధనాశ్చాత్తాదయో విశేషా వర్ణస్వరూపనిబంధనా వర్ణాం ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయమానవాత్ ఈ వాక్యాలు సరళంగా ఉన్నట్టు అనిపిస్తాయి కొంచెం అజాగ్రత్తగా ఉంటే మిస్టేక్ చేస్తాం సో మళ్ళీ పైవాక్యం చూసినట్లయితే యహా దృఢాదాకరణయత దూరం నుంచి వింటున్నాడు వర్ణముల మధ్య నుండే భేదాన్ని గుర్తుపట్టలేకపోయినాడు వాటికి చెవికి మాత్రం ఏదో ఒకటి చేరుతోంది ఆ చేరి దీక్ష ధ్వని సహా ధ్వని ఇది శేష అదే ధ్వని కాబట్టి మీరు వాక్యం పూర్తి కరెక్ట్గా సెటిల్ అవ్వాలంటే ఎలాగంటే యహ దూరాదాకర్ణయత వర్ణవివేకం అప్రతిపద్యమాన కర్ణపథం అవతరతి సహ ధ్వని అది ధ్వని అది సెటిల్ అయిపోయిందండి ఇక ప్రత్యాశీదత డిగ్రీకి వచ్చాడు డిగ్రీకి వస్తే వర్ణములయందుండే పటుమృదుత్వాది భేదములన్నీ వీడికి తెలుస్తూ ఉన్నాయి ఓకే సో తెలుస్తూ ఉండ తెలుస్తూ ఉన్నాయి అప్పుడు వర్ణములు వచ్చేసింది వర్ణములు వచ్చేసింది కదా వర్ణములలో ఉండే భేదం తెలుసుకోవాలంటే వర్ణములు వచ్చేసింది పిక్చర్లో ఏమిటి ఆ భేదం ఏమిటో వివరిస్తున్నారు పటుమృదుత్వాది భేదం ఏమిటో చెప్తున్నారు ఏమిటది తన్నిబంధనాశ్చ ఉదాత్తాదయో విశేష ఇప్పుడు ఈ వర్ణములలో ఉండే పటుమృదుత్వాది భేదము ఆశ్చర్యముగా గలవి నిబంధనము అంటే ఆశ్రయముగా గలవి సహా నిబంధనం తబంధనం వేషాంతే ఆ పటుమృద్దుత్వాది భేదము ఆశ్రయముగా కలవియే ఉదాత్త అనుదాత్తాది భేదములు విశేషములు తేడాలు ఉదాత్త అనుదాత్తాది తేడాలు కూడా పటుమృద్ధుత్వాన్ని బట్టి ఇప్పుడు ఉదాత్తం అంటే కొంచెం నొక్కి చెప్తారు చేదాత్త పైకి పైకి అంటే తాళ్వాదిషు స్థానేషు ఊర్ధ్వం మీద ఉచ్చార్యమాణ అక్కడ కొంత ప్రెషర్ ఉంటుంది అధహ ఏమీ ఉండదు అధహ తాల్వాదిషు స్థానేషు క్రింద ఉచ్చారణ ప్రాముఖ్యాన్ని పెట్టినట్లయితే అది అనుదాత్తము ఉచ్చైరుదాత్త నీచైరు అనుదాత్త సమాహార స్వరిత ఉచ్చై స్థాన తాల్వాది స్థానములు ఏముండే ఉచ్చై ఊర్ధ్వభాగము అధోభాగము ఒకదానికి ప్రాముఖ్యం అనకుండా సమానంగా అట్టి పెట్టే స్వరితము కాబట్టి వర్ణం అదే వర్ణం అదే వర్ణమును ఉచ్చరించే స్థానములు అవి ఏ అని చెప్పక్కల స్థానం మారిపోతే వర్ణం మారిపోతుందిగా స్థానం అనేది ఫిక్స్ అయి ఉంటుంది వర్ణం స్థానం మారే అదే వర్ణం ఉండదు సో ముక్కు మూసేస్తే ఇంకా అరునాశికలు లేవు స్థానం అదే అంటే స్థానం అదే అయినా కూడా పటుమృదుత్వాది భేదాన్ని బట్టి ఉదాత్తానుదాత్త స్వరిత భేదములు వస్తున్నది వర్ణానం ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయమానత్వా ఎందుకు తెలుసునండి అది మీరు వాడు వర్ణం ఉచ్చరిస్తాడు వర్ణం కరెక్ట్గానే ఉచ్చరిస్తాడు కానీ స్వరం తప్పు చెప్తాడు తప్పు చెప్తే స్వరాన్నే దిద్దుత వర్ణాన్ని దిద్దర కాబట్టి వర్ణాన్ని కూడా తప్పుగా ఉచ్చరిస్తే వర్ణాన్ని దిద్దుత కాబట్టి వర్ణము సరిగ్గా ఉచ్చరించిన సందర్భంలో హీ హియర్స్ దాట్ విని ఈ వర్ణం బాగానే చెప్పాడు కానీ స్వరం తప్పు చెప్తున్నాడు అని స్వరాన్ని కరెక్ట్ చేస్తాడు చూడండి అక్కడ బాగానే చెప్పాడు అన్నది వర్ణము తప్పు చెప్పాడు అన్నది ధ్వని ఆ ధ్వని ఆస్పెక్ట్ని కరెక్ట్ చేశాడు వర్ణం ఆస్పెక్ట్ని నిలబెట్టినాడు కాబట్టి ఈ రకంగా ఈ భేదము మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది ఏంచ సతీ సాలంబనా ఉదాత్తాది ప్రత్యయా భవిష్యంతి ఈ విధంగా వర్ణము ధ్వని అనే రెండు యాస్పెక్ట్స్ పెట్టుకుని మనం చక్కగా పరిశీలించినప్పుడు ఉదాత్తము అనుదాత్తము అనే జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఉదాత్తము అనుదాత్తము ఇత్యాది జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి ఆ జ్ఞానములకు ఆలంబనము ఉంటుంది మీరు వర్ణము ధ్వని అని రెండు లేవు ఉన్నది వర్ణం ఒక్కటే అన్నప్పుడు ఈ ఉదాత్త జ్ఞానం ఉదాత్త ప్రత్యయము వాడు ఉదాత్తంగా చెప్పాడు అనుదాత్తంగా చెప్పాడు ఈ జ్ఞానములకు ఆలంబనం ఏమి ఏమీ ఉండదు కాబట్టి ఎందుకంటే మీరు వింటున్నారు మీరు వాడు నాలుకిని పైకి పెట్టాడా లోపలికి పెట్టాడు ఇవన్నీ మీకు ఇలా మీరు విన్నారు విన్నప్పుడు ఆ విన్న దాంట్లో వర్ణం కరెక్ట్గానే ఉంది స్వరం తప్పుగా ఉంది అని మీరు చెప్పారంటే మీరు విన్న దాంట్లో రెండు ఉన్నాయన్నమాట ఏమిటి ఆ రెండును ఒకటి వర్ణం తెలుస్తూనే ఉంది రెండవది ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత అనునాసిక అననునాసిక భేదమునకు ఆలంబనమైనది హేతువై నిబంధ అంటే హేతువు వాటికి హేతువైనటువంటి మరొక అంశమును మీరు పట్టుకురావాలి ఆ మరొక అంశమే ధ్వని ఇప్పుడు మనకి చక్కగా ఉదాత్తాది జ్ఞానములు కలుగుతున్నాయి దానికి ఆలంబనము ధ్వని అదే వర్ణమును వాడు చరిస్తున్నాడు వర్ణాన్ని స్వరం తప్పు చెప్పాడు తప్ప వర్ణము అదే అని వర్ణము యొక్క జ్ఞానము ఈ రెండు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మీరు వర్ణము ధ్వని అనే వివేకాన్ని మీరు ప్రవేశపెట్ట లేదనుకోండి అప్పుడు అనేక సమస్యలు వస్తాయి ఇతరథాహీ వర్ణాం ప్రత్యభిజ్ఞాయమానా నిర్భేదవాయోగ విభాగ ఉదాత్ కల్పేరం కల్పేరన్ ఈజ్ ఆల్వ్ రైట్ సంయోగ విభాగాన అంధ్యాప్యక్షయా విశేష వర్ణేశం శక్తుంది తిరాలంబన ఏవే ఉదాత్ ప్రత్యయా సు ఓకే ఇతరథ ఇతరథ అంటే మనం పైన చెప్పినట్టు కాకుండగా ధ్వని వర్ణము భేదమును మీరు స్వీకరించని పక్షంలో ఇతరథ ఓకే మనకు ఎక్కడైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని ఈ టీకాకారులు హెల్ప్ చేయరు ఏంచసతి సాలంబనా ఉదాత్తాది ప్రత్యయా భవిష్యంతి సతి కుద్యే చిత్ర రచన అన్నారు ఓడ ఒకటి ఉంటే ఉంటే దాని మీద చిత్రాలని వేయొచ్చు అలాగే వర్ణము అనేది గోడ వంటిది నిత్యం దాని మీద ఉదాత్తాది విశేషములను మనం పెట్టుకుంటూ పోతాము అది ధ్వని అని అన్నాడు అయితే ఇతరథాహి దాన్ని నేను చేద్దాం ఏం పర్వాలేదు ఏం చేసేది సాలం మన పరస్య తుదా్యున ప్రబంధన క్షణిక ఓకే పక్షాంతరే తుల్యమేషాం సారం మనత్వమిత్యాశంకా ఇతర చేతి ఓకే మీరు మీరు వినేదాని వర్ణము ధ్వని అనే రెండు ఉన్నాయి అని మీరు పెట్టలేదనుకోండి వర్ణమే మీరు వర్ణమే వింటున్నారు వర్ణాన్నే వింటున్నారు వినే ఏది వింటున్నారో అది వర్ణమే దాంట్లో మళ్ళీ వర్ణము ధ్వని అని పెట్టలేదనుకోండి ఇతరథ అంటే వర్ణధ్వని భేదాన్ని మీరు స్వీకరించని పక్షంలో అప్పుడు మీరు మీకు పెద్ద సమస్య వస్తుంది ఏమిటి ఆ సమస్య అంటే ఇప్పుడు వర్ణములు ప్రత్యభిజ్ఞము చేయబడుతున్నాయి అంటే ఏమిటి అదే వర్ణాన్ని ఉచ్చరిస్తున్నాడు కాబట్టి అదే వర్ణమైనప్పుడు ఇంకా భేదం లేదు కానీ మీరు వింటున్న దాంట్లో ఉదాత్తాది భేదాలు కనబడుతున్నాయి ఈ ఉదాత్త భేదాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాడు మంత్రం చెప్పాడు వర్ణం అదే చెప్పాడు స్వరం తప్ప చెప్పాడు ఉదాత్తము అనుదాత్తము నీకు వర్ణం అదే చెప్పాడు స్వరం తప్పు చెప్పాడని ఎలా తెలిసింది